య కరుణాయోగవత్పాదశంకర లోకశంకర మనసి ప్రతిష్టిత మనోమే వాచి ప్రతిష్టం ఆదిరావీర్మ ఏ వేదశామాయి అనేకేన అహోరాత్రా సందా తం వదిష్యామి సత్యం అల్ మామబతు తద్వక్తా రమబతు అవతుమాన్ అవతువక్తా రం ఓ అవతువక్తాం ఓం శాంతి శాంతి శాంతిహి సర్వాణ్యే వైతానీ ప్రజ్ఞానస్య నామేయాన్ని అదే ఇవన్నీ ప్రజ్ఞానం అంటే శుద్ధ ప్రజ్ఞానమైన శుద్ధ పరబ్రహ్మ యొక్క నామధేయములు అంటే పేర్లు ఇవి సంజ్ఞానం విజ్ఞానం ఇవన్నీ అంటే శుద్ధ పరబ్రహ్మ అంటే ప్రజ్ఞప్తి శుద్ధమైన ఎరూక దాని పేర్లు ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చేదానికంటే ఉపాధిని బట్టి వచ్చాయి అది మనం చూస్తూ ఉన్నాం హేమమాద్యా అంతఃకరణ వృత్తయ్య అంతవరకు వచ్చాం కదా ప్రజ్ఞప్తిమాత్ర ఉపలబ్ధు ఉపలభ్యర్థవాజ్ఞాన రూప్రమూత ఈ అంతఃస్కరణ వృత్తులన్నీ ఆ పరమాత్మకు ఉపాధులై ఉపాధులు అంటే వీటితో కలిపితే అపరబ్రహ్మ ఉంటుంది ఇవి ఇవన్నీ తీసేస్తే పరబ్రహ్మ అది ఉపాధి అంటే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటి ఉపలబ్ధు అంటే కేవలం సాక్షి చైతన్యమై ఉంటుంది ప్రజ్ఞప్తి మాత్రస్య దాని ముందు ఈ ఉపాధుల చేత కల్పించబడేటువంటి నామరూపాలుండవు అది శుద్ధమైన ఏ రూప ఉంటుంది ప్రజ్ఞప్తి మాత్రమే ఉంటుంది ఈ అంతఃస్కరణములు అంతఃస్కరణము అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా కరణములు ఈ కరణములన్నీ కూడా స్వతంత్రంగా పనిచేసేవి ఏమి కాబోతున్నాయి అవి చేసే పని వాటి కోసం కూడా కాదు అవి ఆ పరమాత్మ చైతన్యం యొక్క సన్నిధిలో మాత్రమే పనిచేస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ అవి చేసే పని వాటి కోసం కాదు ఆ పరమాత్మ చైతన్యముకు సమర్పించుట కొరకు పనిచేస్తాయి కాబట్టి ఆ పరమాత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో ప్రకాశించుట దానికి ఉపలబ్ధి అని పేరు చైతన్య ప్రకాశంలో ప్రకాశించుట అంటే తెలియుట దానికి ఉపలబ్ధి అని ఈ కరణముల యొక్క ప్రయోజనం ఏమిటంటే అవులబ్ధియే తెలియుట అనే ఆ విజ్ఞానము కలుగుత విజ్ఞానము అదే ఈ కర్ణములు చేసే పని ఆ ఉపలబ్ధ యొక్క సన్నిధిలో అవుపలబ్ధ అంటే తెలియనది దానికి ఇవి సమర్పితమవుతాయి అప్పుడు దాని వెలుగులో ఇవి తెలుస్తూ ఉంటాయి అందుకోసం ఉన్నాయి అది ఉపలబ్ధు ఉపలబ్ధ్యర్థత్వ ఈ కరణములన్నీ కూడా ఉపలబ్ధయైన అంటే సాక్షి శుద్ధ బ్రహ్మ యొక్క ఉపలబ్ధి కొరకు అంటే ఆ వెలుగులో ప్రకాశించుట కొరకు ఉన్నాయి ఆ శుద్ధ పరబ్రహ్మను ఏమన్నాది శుద్ధ ప్రజ్ఞాన రూపస్య శుద్ధమైన అంటే నామరూపాది కాలుష్యము లేనిది అని అర్థం ద్వంద్వము లేని లేనిది తెలియవాడు తెలియబడేది అనే డివిజన్ లేనిది అశుద్ధానికి అర్థం అటువంటి పరమాత్మ పరబ్రహ్మ నిర్గుణ దానికి ఇవన్నీ ఉపాధులు అవుతాయి యాకస్కరణ వృత్తులన్నీ ఉపాధులు అదే చెప్తున్నాం తదుపాధి జనిత గు సంజ్ఞానాదీని సర్వాణ్యే విమాత్రేయాన్ని నక్షాత్ ఇంపార్టెంట్ వాక్యండి మంత్రానికి సర్వాణ్యేతా విజ్ఞాన నామధేయాన్ని అనే మంత్రానికి వివరణ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సంజ్ఞానం ఆజ్ఞానం విజ్ఞానం ఇవన్నీ కూడా అవి నామధేయములు పేర్లు ఎన్ని బట్టి వచ్చిన పేర్లు ఒక గుణమును బట్టి వచ్చిన పేర్లు ఓకే సంజ్ఞానం అంటే గుర్తుపట్టుట ఆ జ్ఞానం బాగా తెలియట అంటే ఏదో ఉంది కదా అవన్నీ చూశాం కదా ఆ గుణము వశ అంటే స్త్రీ పురుషుల మధ్య పరస్పరము ఆకర్షణ ఉందట అది కూడా తెలుగులో భాగమే కదా ఇవన్నీ కూడా ఆయా ఉపాధులను బట్టి వచ్చిన పేర్ల ఒకే ఎరు ఆయా ఉపాధులను బట్టి ఈ పేర్లు వచ్చాయి ఆ ఉపాధులు ఎలా ఉంటాయి వృత్తి రూపంగా ఉంటాయి మనం అంతఃకరణ వృత్తి రూపంగా ఉంటాయి ఆ వృత్తి ఎందు ఒక గుణము ఉంటుంది ఆ గుణమును బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ గుణము భయం అనుకో తమో గుణం కామ అనుకో వశ చదవగుణం ప్రజ్ఞ అంటే చక్కగా విషయము తెలియదు అనుకో అవి సత్వగుణం అలా ఉంటాయి అంత ఒక గుణమొహతం ఉంటుంది ఓకే గుణశబ్దం అలా చెప్పచ్చు గుణానికి అయితే గుణశబ్దానికి ఇంకేదనార్థం కూడా చెప్పే అవకాశం ఉంది ఆనందగిరి వీళ్ళు దాటేసేస్తారు లోతుగా పరిశీలించారు ఎప్పుడైనా పరిశీలిస్తే మన పుణ్యం సర్వాణ్యైకా ప్రప్తిమాత్ర ప్ర నామాని తమేంగతమిం తదనేకత్వృత్తిగత ప్రజ్ఞానా తప్పర్నామకత్ని సర్వనామకత్వానుపత్తే ప్రజ్ఞానేత్యేకవచనానుపవత్ అతో ఏన వృతి నానుధేయాన్నికారణ తద్వృత్తి వ్యతిరిత స్వ్రకాశాత్మకృ సర్వసాక్షి సర్వృత్నుగత ఏక ఆత్మా శోధిత అంతే ఓకే నానుధేయాన్ని స్వహ సాక్షాత్ ఆయా గుణములోను బట్టి వచ్చిన పేర్లండి ఉపాధి ఇప్పుడు శ్రేష్టలు ఉంటున్నాయి పక్కన ఎర్రని పుష్పం పెట్టామనుకో దానికి రూబీ అనే పేరు పెట్టాడు అది రూబీ లాగా కనపడుతుంది రూబీ అంటాడు ఈ రూబీ అనే పేరు దేన్ని బట్టి వచ్చింది ఎర్ర ఎర్ర ధనముని వచ్చింది అదే పచ్చ అని పువ్వు పెడితే ఏదో అలా అనిపిస్తుంది అంటే ఆ పచ్చ ధనమును వచ్చింది అది గుణం అదో రకం లేదా గుణం అంటే సత్ప్రవిష్టమో గుణాలు సో ఇప్పుడు ఈ సంజ్ఞాన శబ్దానికి వాటికి మనం అర్థం చూసాం కదా ఆ అర్థాన్ని బట్టి దాంట్లో మేధ గ్రంథధారణ సామర్థ్యం అది రజోగుణం ఊరికే అర్థంతో సంబంధం లేకుండా భర్తీ కొట్టేట అది రజోగుణం పని వర్ష అంటే ఆకర్షణ రజోగుణం ఆజ్ఞానం ఆజ్ఞప్తి ఈశ్వర భావ సత్వగుణం ఆ సో కాబట్టి అలా చెప్పచ్చు లేదా అక్కడేదో గుణాన్ని మనం భావన చేయవచ్చు ప్రజ్ఞాన సేవ నామేయాన్ని అధిష్టానభూతం అతిరిక్తం ప్రకాశం అయితే ఇప్పుడు ఈ ప్రజ్ఞానమునకి ఈ పేర్లన్నీ ప్రజ్ఞానానికే పేర్లయి అంటే శుద్ధ చైతన్యమునకే ఈ పేర్లన్నీ కూడా ఆ పేర్లు డైరెక్ట్గా అశుద్ధ చైతన్యానికి వచ్చే రాలేదు నటు సాక్షాత్ సాక్షాత్తుగా దానికి ఏ పేరు ఉండదు గుణము ఉండదు పేరు ఉండదు రూపం ఉండదు గుణమంటే రూపమే అది ఉండదు కనుక నామధేయం ఉండదు సాక్షాత్తుగా దానికి పేరు ఉండదు అది శుద్ధమైన ఏదు అది కూడా పేరేమీ కాదు ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పడం వెలుగు అయితే దానికి సంజ్ఞానం అనే పేరు ఎలా అంతఃస్కరణలో ప్రతిఫలించి ఆ అంతఃస్కరణము యొక్క ఒకనొక వృత్తిని బట్టి అంతఃస్కరణలో అనేక రకాల వృత్తులు ఉంటాయి ఆ వృత్తులు సత్వగుణాత్మకములు రజోగుణాత్మకములు తమోగుణాత్మకములుగా ఉంటాయి ఎందుకంటే అంతఃకరణము సత్ప్రజమో గుణాత్మకము కనుక లేదా అంతఃస్కరణలో అనేకములైన ధర్మములు ప్రకాశిస్తూ ఉంటాయి మంచి చెడు సాధు అసాధు ఇత్యాసం వాటిని బట్టి అంతఃస్కరణలో ఆయా వృత్తులు ఏర్పడుతూ ఉంటాయి ఆ వృత్తి ఎందు ఈ చైతన్య ప్రతిఫలనమును బట్టి ఆ వృత్తి ప్రకాశిస్తుంది అప్పుడు ఆ వృత్తిలో ఉండే గుణాన్ని బట్టి ఈ చైతన్య ప్రతిఫలనమునకే ఇన్ని పేర్లు వస్తూ ఉంటాయి డైరెక్ట్గా కాదు నదు సాక్షాత్ డైరెక్ట్గా అయితే కాదు డైరెక్ట్గా చెప్పాలంటే సర్వకారణ తద్వృత్తి వ్యతిరిక్త ఆనందగిరి కరణములు వాటి వృత్తుల విలక్షణమైనది స్వప్రకాశాత్మక తనంత తానుగా ప్రకాశించేది సర్వసాక్షి సర్వవృత్తులకు సాక్షిగా ఉండేది సర్వవృత్తి అనుగత అంటే వృత్తులు మారిపోతున్నా అది మారకుండగా అన్నింటిలోనూ సమానంగా ప్రతిఫలిస్తూ ఉండేది ఏకహ వృత్తులు అనేకమైన అది ఒక్కటి ఆత్మ వృత్తులు అనాత్మ ఇది మాత్రం ఆత్మ అది శుద్ధ పరం ప్రజ్ఞ అని ఆనందం ఈ పేర్ల వినం దానికి ఈ పేర్లు అంటే మళ్ళీ డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఈ మాటనే గృహదారణం కూడా ఓ తోట చెప్పింది తథా సోక్తం దానన్నే వాణో నామ భవతి ఇత్యాది ఇక్కడ ఆత్మ ఈ సర్వము ఆత్మయే అని ఉపాసించబలేను అని అది ఒకటి నాలుగు అంటే బ్రహ్మవిద్యా బ్రాహ్మణులు ఈ సర్వము ఆత్మయ ఈ సర్వము అంటే ఉపాధిని బట్టి ఉపాధిని చూపించి ఈ సర్వ నాగేశ్వరుడు ఒకసారి ఈ సర్వము ఆత్మయ ఈ సర్వము ఆత్మని కాదు ఈ సర్వము ఆత్మయ్య ఈ సర్వము ఆత్మల్లో ఇది ఇది గాలి విడిచిపెట్టడం కదా ఇది ప్రాణము అంటే గాలి విడిచిపెట్టి ఆత్మల్లా అంటే ఆత్మే గాలిని విడిచిపెట్టి ప్రాణహానుభువు ఆత్మయే గాలిని తీల్చి అపారణానుభువు స్పష్టము చక్షు తర్వాత మాట అక్కడ ఆత్మయే కన్నుల ద్వారా రూపమును ప్రకాశింపజేసి కన్ను అనబడుము శృణ్వను శ్రోత్రం ఆత్మయే చెవి ద్వారా విని అంటే శబ్దమును ప్రకాశింపజేసి చెవి అనబడుము ఈ సర్వము ఆత్మనే అని చెప్పారు అంటే ఆత్మకే ప్రాణ పేరు ఆత్మకే శు పేరు ఆత్మకే మన మనహ పేరు ఆత్మకే బుద్ధి అని ఆయా వృత్తుల ఎందు ప్రతిఫలించడాన్ని బట్టి ఈ పేర్లన్నీ వచ్చాయి అని అక్కడ చెప్పారు ఇక్కడే ఉంటున్నారు సంజ్ఞానం విజ్ఞానం ఆజ్ఞానం ప్రజ్ఞా ఇవన్నీ ఆత్మకే పేర్లు ఇక్కడ ఉంటున్నారు తేడా ఏమీ లేదండి మళ్ళీ వృత్తులే వృత్తిని బట్టి వచ్చే నామ చేయ అయింది అక్కడికి ఆయన బాగా రాశారు తేన తేన ఉపాధిన ఆత్మన తప్పన్నామ భవతి ఇది శృతేరభిప్రాయ ఆయా ఉపాధిని బట్టి ఆత్మగే ఆ పేరు వస్తుంది ఇదో ఒకడు ఉంటాడు ఇంట్లో భర్త అంటే ఎవరి పేరు వాడి పేరే కొడుకంటే ఎవరి పేరు వాడి పేరే అన్నగారంటే ఎవరి పేరు వాడి అన్ని పేర్లు వాడివే కానీ అసలు అసలైన పేర్లు వేణి కానీ అసలు ఏ పేరు ఉండదు వాడికి ఈ పేర్లన్నీ పెట్టి పిలుస్తారు పైగా పేర్లు కొట్లాడుకుంటారు కూడా ఆ పేర్లన్నీ వాడివే వాస్తవానికి ఏమీ వాడు యథార్థమైన పేర్లు కానే కావు వాడు ఏదో అయ్యో అది ఏదో అది అయ్యి ఇన్ని పేర్లు ఆయా సందర్భాలను బట్టి నా భర్త నా మొగుడు నీకెందుకు అంటున్న నా మొగుడు నీ మొగుడు నువ్వు నా మొగుడు చోళ్ళకి నీకు రాకు అంటున్న అత్తగారితో పాయి ఆవిడ కష్టాల అయిపోతుంది నా కొడుకు కదా అంటే నీ కొడుకు కాదు నా మొగుడు నేను బోళ్ళు డబ్బు పోసి కొనుక్కున్నాను ఇంకా నీకు కొడుకుంటే అమ్మేసిన తర్వాత అంటున్నారు అమ్మాయి అంటే అమ్మో ఎన్ని మాటలు ఏర్చేస్తుందో అది ఉడకా ఓడిపోతుంది ఇప్పుడు వాడు ఏది వాడు కొడుకా బడా రెండును నా సాక్షాత్ ఏష్రహ్మ బ్రహ్మ అంటే అపరబ్రహ్మ ఈ పరమాత్మయే అపరబ్రహ్మ అవుతుంది ఇది ఆ హిరణ్య గర్భ రూపంగా అప్పుడు బ్రహ్మ అయితే బ్రహ్మ దీర్ఘం పెట్టండి ఏష పుణ్యంగా ఉందిగా బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు ఏష ఇంద్రహ ఇంద్రహ అన్నది గుణనామధేయం అంటారు దాన్ని అంటే ఇదం పశ్యతి అనే దాన్ని ఇదంద్రహ అంది పరోక్షంగా దమ్ దాచిపెట్టి ఇంద్రహ దా దాచిపెట్టి ఇంద్ర కాబట్టి దీన్ని చూసుకున్నది అనే గుణమును బట్టి ఇంద్రహ అని పేరు వచ్చింది గుణనామధేయం లేదా ఇంద్ర అంటే దేవరాజు శంకర్లది చెప్పబోతున్నారు ఏష ప్రజాపతి దీనే ప్రజాపతి అంటే ఇక్కడ ఏష బ్రహ్మ ఏష ప్రజాపతి అని అంటే మీరు మనస్ప్రధానంగా తీసుకుంటే హిరణ్య చెప్పాలి వాడి ప్రధానంగా తీసుకుంటే విరాట్ అని చెప్పాలి ప్రాణ ప్రధానంగా తీసుకుంటే ప్రజాపతి సూత్ర అని చెప్పాలి ఈ ప్రజాపతి కూడా వన్ ఆఫ్ ది ఆత్మ అది ఏమిటో శంకరులు చెప్తారు ఏ తేధుర్ వే ఈ దేవతలన్నీ కూడా ఈ పరమాత్మయే దేవతలు అగ్ని వరుణుడు ఇంద్రుడు ఇచ్చారు లేదా అధ్యాత్మంలో చూసుకుంటే కన్ను ముక్కు వాటికి కూడా దేవతలన్నీ పేరు అవన్నీ కూడా ఆత్మయే హిమానిత పంచమహాభూతాన్ని ఈ ఐదు పెద్ద భూతములు ఉన్నాయే ఇవి కూడా ఆత్మయే అంటే జడములు కూడా ఆత్మయే చైతన్యమే జడము రూపముగా ప్రకాశిస్తుంది ఇప్పుడు సినిమా తెర ఉండే జడములన్నీ కాంతియేగా అలాగే ఇవి కూడా ఏమిటవి పృథివీ వాయు ఆకాశ ఆప జ్యోతి ఇతాని బహువచనం అగ్నిలు అనేకం ఉన్నాయన్నా అగ్ని ఒకటన్నా ఒకటనమాట ఇమానిచ అంటే ఇచ్చేతాని భూతాన్ని మహాభూతాన్ని వెనక్కి అవన్నీ కూడా ఆ పరమాత్మే అన్నింటి రూపముగా ఇంకా ప్రాణుల్లోకి వస్తున్నారు ఇప్పుడు ఇమానిచ క్షుద్రమిశ్రానివా ఆ ఇవాకి అర్థం ఏం లేదండి ఇవాక్యాలంకారము ఉంటారు ఇవా అంటే లైక్ బలే అనే అర్థం ఉండితో ఉంటుంది ఇక్కడేమో అక్కర్లేదు ఉడికి అలాగే ఊతపదంగా ఉన్న వార్త ఓకే ఈ క్షుద్ర మిశిర అని అంటే క్షుద్ర అంటే చిన్న చిన్న ప్రాణులండి మిశిర అంటే మిక్స్టుడు ఏదో ఉంటుంది మిక్స్టుడు అంటే ఏదో చెప్తారా అవన్నీ కూడా ఈ పరమాత్మ ఏ భాష్యం చూడండి ఏష ప్రజ్ఞాన రూప ఆత్మ ఏష అంటే ఈ ఆత్మ ఎప్పుడు ఏష అంటే ఆత్మయే ఎందుకంటే మీకు ప్రకరణం ఎలా ప్రారంభమైంది ఆత్మలో ప్రారంభమైంది ఆత్మ ముద్ర ఆ మధ్యలో బ్రహ్మన్నారు అదే ప్రజ్ఞాన రూపముగా ఉంటుంది ప్రజ్ఞానమంటే శుద్ధమైన ఏ రూప నిర్గుణపర బ్రహ్మ ఆ రూపముగా ఉన్న ఈ బ్రహ్మ అపరం పర్వశీరస్థ అది నేను బ్రహ్మాను దీర్ఘం పెట్టాను అక్కర్లేదు ఈ దీర్ఘం పెట్టిన బ్రహ్మ ఉపనిషత్తులో అనవసరం ఇక్కడ నకుంసకలింగము రస్వం సరిపడుతుంది నేను ఏషహాన్ని చూసి భ్రమపడి దీర్ఘం పెట్టాను ఆ భ్రమ అనవసరం మరి ఏషహాపులింగం ఆత్మ ఏష ఆత్మ బ్రహ్మ కాబట్టి దీర్ఘం అనవసరం ఈ ఆత్మ ఏది గలదో అదియే యశ ఆత్మ తదేవ బ్రహ్మ అది ఏం బ్రహ్మ నిర్గుణపర బ్రహ్మ అయితే కాదు అపరం బ్రహ్మ అపరం అపరంలో దిల్కి తీసుకొచ్చారు దాన్ని సర్వశరీరస్థ సర్వశరీర అంటే విరాక్ట సర్వశరీర అన్నింటి యొక్క శరీరము విరాక్టే విరాట్ అంటే బ్రహ్మాండ శరీరమునందు ఉన్నది అంటే అర్థమేటో తెలుసిన బ్రహ్మాండ శరీరము ఉపాధిగా గలవి కాబట్టి అపరబ్రహ్మైనది ప్రాణ అంటే బ్రహ్మ కాస్మిక్ లైఫ్ ఆ సూత్రాత్మ ఉపాధిగా గలవి ప్రాణ ప్రజ్ఞాత్మ ప్రజ్ఞాత్మ అంటే హిరణ్యగర్భ తెలివి బుద్ధి ఆత్మ అంటే స్వరూపం ప్రజ్ఞ అంటే బుద్ధి బుద్ధి స్వరూపముగా కలిగిన హిరణ్య గర్భుడు ఓకే అన్నీ కూడా అంటే అన్నీ ఇప్పుడు విరాట్ అన్నా అంతా అపరబ్రహ్మ యొక్క వేరువేరు పేర్లు అంతా అపరబ్రహ్మే సర్వశరీరేత్యనైనా సమష్టి స్థూల శరీరం ఆనందగిరి సమష్టి శరీరం అంటే విరాట్ అంతఃస్కరణోపాధిశ్యమేనా సమష్టి లింగశరీరముక్తం పైన అంతఃస్కరణ ఉపాధులని చెప్పారు కదా ఏది అసజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం అదంతా లింగశరీరం సమష్టి అంటే హిరణ్య గర్భుడు తర్వాత ప్రాణ ప్రజ్ఞాత్మ అని ఉంటుంది ఆయన బాగా అంటే క్రియాశక్తి అన్నాడు ప్రజ్ఞాత్మ అంటే యుద్ధశక్తి అన్నాడు అంటే అదే సూత్రాత్మ హరణ్య ఇవన్నీ కూడా అదే పరమాత్మ అంతస్కరణోపాధిషు అను ప్రవిష్ట ఇది సృష్టించి ప్రవేశిస్తుంది అంతస్కరణమును సృష్టిస్తుంది దాని వృత్తులు సృష్టిస్తుంది దాంతో ప్రవేశిస్తుంది అను అంటే పిదక సృష్టించిన పిదటతో ప్రవేశిస్తుంది అంతఃస్కరణము అనే ఉపాధుల ఎందు అంతస్కరణము యొక్క వివిధ రూపములు ఏమిగలవో అవి ఉపాధిషు బహువచనం వాటి ఎందు అనుప్రవిష్ట ఓకే ఆరణ్యకంలో ఈ మాట చెప్పారు సర్వే భూతేషు ఏతమేవ బ్రహ్మేత్యాచక్షతే అని ఆరణ్యకంలో ఈ మాట చెప్పారు జలభేదగత సూర్య ప్రతిబింబవతి జల సూర్యప్రతిబింబవతి అంటే అన్ని అంతఃస్కరణ ఇదే ప్రవేశిస్తున్నది ఎలాగండి అంటే మీరు యాభై కుండలు తీసుకుని వాటిలో నీళ్లు పోసి ఎండలో పెడితే అన్ని కొండలలోనే నీళ్ల ఎందు ఒకే సూర్యుడు ప్రతిఫలిస్తాడు అలా నిలబడిందా జలములలో భేదం ఉంటుంది తప్ప ప్రతిబింబములలో భేదం ఉంటుంది తప్ప బింబములో భేదము ఉండదు తర్వాత ప్రాణప్రజ్ఞాత్మ అనే దానికి వెళ్ళిస్తున్నారు ఆయన హిరణ్య గర్భ ప్రాణప్రజ్ఞాత్మ ప్రాణ ప్రజ్ఞాత్మ ప్రాణ అంటే క్రియాశక్తి ప్రధాన ప్రజ్ఞాత్మ అంటే బుద్ధిశక్తి ప్రధాన రెండు కలిపి హిరణ్య గర్భుడు అనేయొచ్చు అనేస్తారు ఒకప్పుడు ప్రాణ సూత్రాత్మ అంటారు ప్రజ్ఞాత్మ హిరణ్య గర్భ అంటారు ఒకప్పుడు కృష్ణ రెండు కలిపేసి అనేస్తారు ఇప్పుడు ఆయన ఉన్నాడండి అదోనండి కొడుకును భర్తను అనిస్తారు అంటే ఈ అమ్మగారి కొడుకు ఆ అమ్మగారికి భర్త కొడుకు భర్త ఆయనే అనిస్తారు లేదా ఒకప్పుడు ఈయన ఇంటి అమ్మగారికి కొడుకండి అని లేదా ఆ అమ్మగారికి భర్తండి అని ఊరుకుంటారు అలాగా సందర్భం ఇంకా ఇంద్రుడు ఇంద్రుడు కూడా ఈయనే ఏష ఏ ఇంద్ర అంటే ఈ శుద్ధ పరబ్రహ్మయే ఉపాధిని బట్టి ఇంద్రుడైనడు ఇంద్రుడంటే గుణా గుణమును బట్టి ఏమిటి గుణమేమిటి ఇద్ర ఇదం పశ్యతి ఇంద్ర అని ఇంతకు ముందు చెప్పాం ఇదం పశ్యతి ఇద్ర పశ్యాలో ద్రా వస్తుంది ఇదంద్ర దాంట్లో పరోక్ష ప్రియా దేవా దాచిపెట్టి ఇంద్ర అన్నారు అంటే అది అపరబ్రహ్మ అపరబ్రహ్మ పేరు ఇంద్ర అన్నది ఇంద్రరామధేయంతో నిర్దేశించబడే అపరబ్రహ్మ ఈ పరబ్రహ్మే గుణమును బట్టి లేదా దేవరాజో దేవతలు ఉన్నారు కదండి మరుగుత్యాలు వీళ్ళందరికీ అధిపతి ఎవరు ఇంద్రులు ఆయనని కూడా మీరు అర్థం జాపతి ప్రథమ దుశ్శరీరీ ఇది విరాట్ ఎప్పుడు ప్రజాపతి అంటే విరాట్ ఎందుకు తెలుసు ఇద్దరు పిల్లల తండ్రి అన్నారు అనుకోండి ఇద్దరు పిల్లల తండ్రి అంటే అది ఆత్మయా బుద్ధియా శరీరమా మీరు దాని మోహం దృష్టి తెలియట్లేదు అలాగే ప్రజాపతి అంటే సంతానమునందరికీ ప్రభువు అంటే విరాట్ అయ్యాడు అంచేతనే శరీరి అని ఆయన అంటున్నారు కదా శరీరాభిమాని శరీరీ అంటే శరీరం గలవాడు ఈ శరీరము నేనే అనే అభిమానం గలవాడు ఆయనే ప్రథముజుడు పుట్టాడు మఠముడు హిరణ్య పుట్టాడు ఆ హిరణ్య గర్భుడైనా అయినా హిరణ్య పేరు దేహ ప్రధానంగా పేరేమిటి శరీరీ అన్నారు కాబట్టి మొట్టమొదటి పుట్టినవాడు వీడే ఏమంటే మొట్టమొదటి మీ ఇంట్లో పుట్టాడండి ఆ పిల్లాడు దేహమా ప్రాణమా మనస్త అన్నీను అన్నీను కాదండి ఆ పిల్లాడు ఏదో టోపీ ఏదో తయారు దేహము వాడికి ఏదో భోజనం అది పెట్టి ఆకలి చేస్తున్నారు ప్రాణము వాళ్ళు స్కూల్లో వేసి ఏదో నేర్పుతున్నారు బుద్ధి అలాగా ఏష ప్రజాపతి అయిపోయింది ఏతే సర్వే దేవా అదింకా ఆయన వివరిస్తున్నారు ఎఖాది నిర్భేదద్వారే అగ్నయోకపా సప్రజాపతి మీద మొదటి అధ్యాయం చూసుకోండి అక్కడ విరాట్ పుట్టాడు ఆ విరాట్ నోరు అనే గోళకం ఏర్పడింది దాంట్లో వాయింద్రియం పుట్టింది అగ్ని పుట్టాడు అని అలా చెప్పుకుంటూ వచ్చారు పది ఈ ఇంద్రియములు ఈ గోళకములు ఇంద్రియములు దేవతలు ఏ బ్రహ్మాండ దేహం నుంచి పుట్టారని ఇంతకు ముందు వర్ణించారో ఆ బ్రహ్మాండ దేహమునకే ఇక్కడ సప్రజాపతి ఏషేవ ఆ ప్రజాపతి ఆ విరాట్ ఈ నిర్గుణ పరబ్రహ్మయే ఉపాధిని బట్టి అవుతున్నాడు ఓకే ఇంకా ఇతర దేవతలు ఏతే అగ్నయ సర్వే దేవా ఆ విరాట్ పురుషుడి నుంచి పుట్టినటువంటి అగ్నివరుణుడు మొదలైన దేవతలన్నీ కూడా ఈ పరమాత్మయే ఆ పరమాత్మయే విరాట్ పురుష ఉపాధికేత ప్రథమయ హిరణ్యగర్భ విరాట్ చెబడ్డాడు దాంట్లో ఉండే గోలకములు దేహము ఇంద్రియములు దేవతలు ఆ ఉపాధి ఆయా ఉపాసులను బట్టి ఆయా దేవతల రూపంగా ఆ హిరణ్యగర్భుడే ఉన్నాడు అంట ఒకటే అదే ఒకటే పరమాత్మ ఇది ఉపనిషత్తు ఇది ఇది కర్మకాండ కాదు కర్మకాండ తల తిరిగిపోతుంది అక్కడ అన్నీ వేరే ఏ రెండు కాదు మోడు పెళ్ళమే ఒక్కటి కాదు మోడు ఇక్కడ కూర్చోవాలి పెళ్ళం ఒకటి హోము మూడే చేయాలి ఇప్పుడే చేయడానికి పనికిరా అక్కడ అంతా భేదే వృత్తికు అంతా ఎవరిథింగ్ సపరేట్ సపరేట్ సపరేట్ సపరేట్ ఫ్యాక్టరీలో వెళ్ళినట్టు అన్ని సపరేట్ ఉంటాయి ఇక్కడంతా ఒకటి इमा च सर्वशोपादान भूता पंचपृथिव्या महाभूता अन्ना अनादलक्षणा अभी इवि इमाता इवन इवी अंटेटी पंचभूत अवेदा अभी इवन अलिष्ट च ఈ పంచభూతముల గోలెందుకు ఇక్కడ ప్రాణుల గురించి మాట్లాడుతూ ఉంటే అంటే ప్రాణులు లేకుండా పంచభూతాలు లేకుండా ప్రాణులు ఎక్కడవి విరాట్ అంటే బ్రహ్మాండం వచ్చింది దాంట్లో పంచభూతాలే ఉన్నాయి దేవతల యొక్క దేహములు ఉంటాయి అవి పంచభూతములే మనుషులు పశువులు పక్షులు అన్నింటికీ పంచభూతములే ఉపాదానం కాబట్టి సృష్టిలో ఎన్ని శరీరములు ఉన్నాయో వాటి అన్నింటి యొక్క ఉపాదానము ఉపాదానం అంటే చపాతీలకి పిండిలాయ మసాలా అంటారు ధాతువు చపాతీలకు ఉపాదానం ఏమిటి ఆట ఇడ్లీకి ఉపాధానం ఏమిటి నూక రవ్వ అలాగా రవ్వదోషకి ఉపాదానం ఏమిటి రవ్వ ఈ సకల ప్రాణుల శరీరములకు ఉపాదానం ఏమిటి పంచమహాభూతం అది వీటికి అన్నాన్నాద లక్షణాన్ని ఇప్పుడు బయట అన్నం ఉన్నది తింటున్నాడు అన్నాద ఈ తినేవాడెవడు పంచభూతాలు తినబడేదేవిటి పని దేవుడి అన్నము వీడే అన్నాదుడు వీడే ఆ పరమాత్మే ఇక్కడ ప్లేట్లో అన్నమై ఉన్నది ఇక్కడ తినీవాదుగా అరిగించుకునేటువంటి ఈ శక్తిగా అగ్నిహోత్రం ఇక్కడ అగ్ని అక్కడ అగ్ని అక్కడ వేడే అగ్ని ఇక్కడ జఠరాగ్ని అగ్ని అలాగన్నమాట అక్కడ వాతరం ఉంటుంది ఇక్కడ వాతరం ఉంటుంది అన్నం ఉన్నాదే అన్నాదం ఉన్నాదే మీరు తైత్రీయంలో చదివాడుగా అహమున్నాడున్నాదోహన్నాద అంతకుముందు అహమన్నం అహమన్నం అహమన్నం నాది కించేనా అయిపోయిందా లిస్ట్ ఇంకా ఇంకా ఉంది లిస్ట్ కించ అంటే అది అర్థం ఇంకా ఇమానాని చుద్రమిశ్రాణి మిశ్రాణి అంటే కలిసిపోయి ఉన్నాయి ఈ సకల ప్రాణులు పెద్ద పెద్ద ప్రాణులన్నీ కూడా ఈ చిన్న చిన్న ప్రాణులతో కలిసి ఉంటాయి మీరు ఎక్కడ ఉంటారో చీమలు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి క్షుద్ర అంటే చీమలు అనుకోండి చిన్న చిన్న వాటిని చీమలు అంటారు మీరు ఇండిపెండెంట్గా ఉంటున్నారా చీమలతో కలిసి ఉంటున్నారా మిశ్రాణి అంటే కలిసి ఉండడం సరితది తెత్తాలి మేము చేవలతో దోమలతో బొద్దింకలతో ఎలకలతో బల్లులతో వీటన్నింటితోటి కలిసి ఉంటున్నాము అది క్షుద్రమిశ్రాణి అంటే మిశ్రా అంటే మిక్స్ అది క్షుద్రైర్ అల్పకైర్ మిశ్రాణి మిశ్రాణి అంటే ఈయన అర్థం రాశారు సహితాన్ని అని ఆనందగిరి రాశారు నాకు అదే నచ్చింది అవరాణి అంటున్నారు క్షుద్రమిష శుద్ధానికి అవరము అర్థం అవరా అంటే avi అవి చిన్నది తక్కువ వస్తాయి చెందినది ఓకే పరావరహ పరహ అవర అవరా అంటే కార్యము తక్కువ ఒక అర్థం కార్యము అపరా అంటే తక్కువ పాటి వదిలిటే ఎలా లేదండి పాటి పాణి బాగానేస్తారు బాని బాగానేస్తారు తర్వాత అవరా avara అంటే తక్కువ అవర అంటే కార్యం తస్మిన్ దృష్టే పరావరే అవరా పరా అంటే కారణము అవర అంటే కార్యము కారణం ఎవరు హిరణ్య గర్భుడు అది అపరమాత్మయే ఈ చిన్న చిన్న ప్రాణులన్నీ అవరములు అంటే పుట్టిన ఆ హిరణ్య గర్భ ఇవన్నీ ఎవరు అపరమాత్మయే అదే అవరాణి క్షుద్రమిశ్రాణి లేదా క్షుద్రై సహిత మిశ్రాన్ని ఆయన పంచమే సారీ తృతీయాభివృక్తి వేశారు భాష్యకారు తృతీయాభివృక్తి వేసిన తర్వాత ఇంకా మిశ్ర శబ్దానికి సహితములనే అర్థం చెప్పే బాగుంటుంది మంచిది ఆయన చెప్పింది ఆయన చెప్పారు అలా కూడా తీసుకోవచ్చు మరి ఇంకా యువ అని ఏం చేశారు యువ శబ్దోనర్థక అంటే దానికి వేరే అర్థమై ఉండదండి దాన్ని వాక్యాలను కారము ఉంటారు అంటే వాక్యంలో ఊపం కోసం వేస్తారు దానికి ఇంకా వేరే అర్థమైంది ఉండదు సర్పాదిని అది అంటే క్షుద్ర అంటే చిన్న చిన్న ఉంటాయి కదా నేల మీద పాకుతో ఉంటాయి పాములు తేళ్ళు ఇలాంటివి కూడా అది మంత్రంలోకి బీజాని ఇతరాని చతరాని చందజాని చాదుజాని చేదజాని చుద్ బీజాని బీజములు బీజములు అంటే కారణములు అంటే ఒకదాని మంది ఓకే ఇప్పుడు వీడి శరీరం నుండి పేలు పుడతాయి ఉదాహరణ మరో ఇంకా ఇంకా ఇతరములు ఇతరములు ఇతర ప్రాణులు ఇంకా ఏముంటాయండి ఈ ప్రాణుల్ని నాలుగు రకాలుగా విజ్ఞప్తి చేశారు బయాలజీ కూడా ఒకటి గ్రొడ్ల నుండి పుట్టేది కోడి మొదలైనవి ఇంకొకటి జారు జాని ఉండే జరాయు జాని స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ స్త్రీ గర్భము వూంబంట స్త్రీ గర్భము దాని నుంచి పుట్టేవి అంటే మనుషులు ఆవులు గేదెలు ఇవన్నీ కూడా జడాయు జములు ఓకే కోళ్ళు పక్షులు ఇవన్నీ కూడా అండజములు శ్వేతజాని అంటే మురికి శ్వేతం అంటే మురికి నుంచి పుట్టేవి మురికాలునూ వాటిలోనూ మురికి నుంచి ఏవో పుట్టుకుంటూ వస్తూ ఉంటాయి తల నుంచి పేలు పుడతాయి ఇవన్నీ శ్వేతజాని ఉద్భి జాని పైకి పగల కొట్టుకుని పుడతాయి అంటే గింజలు నేల్లో పడేస్తే ఆ నేలని చీల్చుకుని పైకి పుట్టేటువంటి చెట్టు చేర ఇవన్నీ కూడా ఆ పరమాత్మ అయ్యాయి ఉపాధుల్ని బట్టి మళ్ళీ భాష్యంలో వినండి బీజాన్ని కారణాన్ని ఇతరాన్ని చ ఇతరాని చైరాశ్య నిర్దిశ్యమానా ద్వైరాశ్యన అన్నారు భాష్యాల రెండు రాశులుగా ఇతరాన్ని చ ఇతరాన్ని చ ఇతరములు ఇతరములు అంటే రెండు రాసులు ఇదో రాశి అదో రాశి అంటే కారణములు కార్యములు ఓకే అవధాని అంటే కారణ్యములు కార్యములు కారణములు కార్త్యములు అది అది అది రెండు రాశులు రెండు రాశులు అంటే ఏదో తెలిసిన చెట్టు జమలు కదలకుండా ఉండేవి తర్వాత పశువులు పక్షులు మనలేనివి కదిలేని అది రెండు అలా తీసుకోండి బీజాన్ని అంటే కారణములు అది నేను చెప్పలే చెప్పాను కొన్ని కారణములుగా కూడా ఉంటాయి అంటే వాటి నుంచి మన రోడ్డు పుడితే అవి కారణములు అవుతూ ఉంటాయి అంటే ఏదో రకంగా వాటిని సెటిల్ చేయాలి పరిష్కారం చేయాలి ఆ పరిష్కారం చేసి ఎందుకు వెళ్ళాలన్నా అన్నాదీని అన్నారే అది అంతకు ముందు ఆరంజకంలో చెప్పారు అందుకోసం అలా చెప్పారని అంటున్నాయన అది సర్పాదీనా అది బీజాన్ని ఏమిటండి ఈ సర్పాదులు బీజములు అంటే ఆయన ఈ సర్పములు మొదలైనవి క్షుద్రములు మాత్రమే కాదు బీజములు కూడా క్షుద్రములు అంటే చిన్న చిన్న ప్రాణులు బీజములంటే సమత్వ గృడ్లను పెట్టి తమ వంటి ఇతర ప్రాణులకు కారణములవుతూ ఉంటాయి ఏం చేశారు సర్పాదీనాన్న కేవలం క్షుద్రమిశ్రత్వం కింటు సర్పాంతరాదీన్ ప్రతి బీజత్వం చేశారు ఈ సర్పాదులు బీజములు అంటే అది క్షుద్రమిశ్రములు మాత్రమే కాకుండగా ఓకే క్షుద్రమిశ్రములు మా అంటే క్షుద్రమిములు అంటే క్షుద్రములతో కలిసి ఉండేవి క్షుద్రములంటే చీరలు దోమలు ఇటువంటి వాటితో కలిసి ఉంటాయి సర్పాలు అంతేకాకుండా ఇతర సర్పములకు బీజములు అవుతూ ఉంటాయి అలాగే ఆ పదములను ఏదో రకంగా సెటిల్ చేయాలి కదా మొత్తమే బ్రహ్మాండంలో ఉండే ప్రాణులు అని చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తూ ఉంటుంది దానికోసం పెద్ద తెలివి దాట్ల ఆ పదములను సెటిల్ చేయడానికి కొన్ని తెలుగుచేట్ల అవసరం ఉంటాయి ఇతరానికే ఇతరానికే అంటే రెండు రాసులు ఏమిటి ఆ రెండు రాసులు ఉంటే స్థావర జంగములు కాని కాని ఉచ్యంతే ఇది రెండు రాశులపై యొక్క ప్రశ్న కాదు ఆ రెండు రాశులు ఏమిటని కాదు ప్రశ్న రెండు రాశులు ఏమిటని ప్రశ్న వస్తే ద్వివచనం వస్తుంది తప్ప బహుజనానికి వస్తుంది ఈ ప్రాణులు అది క్షుద్రములుగా కలిసి ఉంటాయి కారణములు అవుతూ ఉంటాయి రెండు రాశులుగా ఉంటాయి అని మీరు చెప్పారే అవి ఏమిటి అని ప్రశ్న అది ఇప్పుడు నాలుగు వస్తాయి అందుకోసం అదేవిట అక్కడ రెండు రాశులు అని చెప్పేసి నాలుగు రాశులు పెట్టారని అనుకోకూడదు అండజాని పక్ష్యాదిని పక్షులు మొదలైంది పైన బీజాని అన్నారు దాంట్లో వీటిని కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పక్షులు మొదలైనవి కూడా ఇతర పక్షులకు అండముల ద్వారా కారణమవుతూ ఉంటాయి జరాయుని మనుష్యాదీని జరాయు అంటే గర్భవేష్టన చర్మ అని దాని డెఫినేషను ఇచ్చమర జరాయు గర్భవేష్టన చర్మ అంటూ ఏదో అమరనే కంటూ ఉంది తెలుగులో తల్లి గర్భంలో ఒక ఊంబు అంటారు ఇంగ్లీష్లో దాని లోపల శిశువు ఉంటాడు పుట్టి వరకు అది ఒక సంచిలాగా ఉంటుంది దానికి జరాయు అని పేరు జరాయులింగం దాని నుండి పుడతారు అంటే మనుషులు పశు పశువులు ఈ మేమల్స్ అంటారు వీటిని మేమల్స్ ఎన్నెముక ప్రాణులు వేడిగా ఉండే రక్తము గల ప్రాణులు ఇలాంటి మాట్లాడే ఉన్నారా ఏంటనే బయాలజీలో అవన్నీ వస్తాయి జరాయుద్యములు జరాయు అనే మాటకి జారు అయింది అది వైదిక ప్రయోగం పేదజాని యూకాదీని పేద అంటే చెమట మురికి దాని నుంచి పుట్టేటువంటి యూక అంటే పేలు పేలు మొదలైనవి యువక అంటే పేలు ఉద్భిజాని చ వృక్షాదీని నేలను చీల్చుకుని పైకి వచ్చి పుట్టేవి చెట్లు మొదలైనవి మళ్ళీ మంత్రం దగ్గర విగ్రహం అస్వా గావపురుషా హస్తినేదం ప్రాణి జంగమంచ పతత్రిచస్థావరం అలా ఆ రెండు రాశులే మళ్ళీ చెప్తున్నారు ఓకే గుర్రములు గవ అంటే ఎడ్జ్లు ఆవులు కూడాంగం శ్రీలింగం ఒక్కలాగే ఉంటుంది అది పురుషా అంటే మనుష్యులు స్త్రీలు కూడా కలుపుకుంటాయి హస్తినహంటే ఏనుగులు ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే అదేం చేయలేదు కాదండి ఈ సృష్టిలో ఏదైతే మన కంటికి కనబడుతూ ఉందో అది అంటే మన ప్రాణి ప్రాణము గలవి ఏది ఈ ప్రాణము గలవి ఇతో తిరిగే ఉన్నాయి గంగమంచ అవన్నీ పతత్రిక రెక్కలతో ఎగిరే ఉన్నాయి అవన్నీ మరి కదలకుండా చెట్టు జాములు ఉన్నాయి వాటి మాది ఐత్య స్థావరం కదలకుండా ఉండేది అది కూడా ఈ ప్రాణులన్నింటి రూపముగా ఆ శుద్ధ పరబ్రహ్మయే గలదు ఉపాధిని బట్టి వచ్చే స్వతహాగా దానికే పేరు ఉండదు మళ్ళీ భాష అశ్వారు హస్తిన అన్యచ్చేదం ప్రాణిజాతం ఇది దాంట్లో వివరించేదేం లేదు మన కంటికి కనబడుతూ ఉండేటువంటి ఈ సకల ప్రాణుల జాతం అంటే సముదాయం ప్రాణినా జాతం సముదాయ సరే ప్రాణుల సముదాయం అంతా కూడా ఆ ంత సముదాయము ప్రాణ యొక్క సముదాయము జంగమం గచ్చలతి పద్చతి జంగమం అంటే ముందు అర్థం వర్డ్ టు వర్డ్ మే ఎత్తు చలతి తత్ జంగం గచ్చతి నుంచి వచ్చింది గమ్ముకి గమ్ముకి ద్వత్వం వచ్చి గా జా అలా ఉంటూ ఉంటుంది ఇంకా గంగమ్ మొదటిగా జా అవుతుంది జంగమం అవుతుంది అంటే ఏది కదులుతుందో అది గంగం గచ్చతి గమ్ గములు గతవు నుంచి వచ్చింది అంటే అర్థం ఏంటండి గచ్చతి అంటే అర్థం ఏంటండి పద్్యా గచ్చతి రెండు కాళ్ళతో నడిచేది పద్్యాం అన్నారు కదా అంటే మనుషులు మనం ఆకాశే పతనశీలం ఆకాశము గుండ అంటే ఆకాశము ద్వారా ఆకాశ మార్గము గుండా ఏదైతే ఎగురే స్వభావము కలదో అంటే అది ఇంకెప్పుడూ నేల మీదకి రాదని కాదు కొత్తన శీలం అది నేల మీదకి వస్తుంది ఇంకా ఉండిపోతుంది దాని నుండి రాకుండా వెళ్ళాడుతుందని అనుకోకూడదు మొత్తం దానికి ఎగిరే స్వభావం అయితే ఉంటుంది అది అయితే కొత్తగా శీలం ఎందుకంటే అత్రిన్ అనే ప్రత్యయం వచ్చింది కొత్త స్త్రి అని నేను అనుకుంటున్నా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది యత్స్థావరం ఆచలం కదలకుండా ఉండేది స్థావరం ప్రజానే ప్రజ్ఞప్రతిష్టం ప్రజ్ఞేత్రోక ప్రజ్ఞాప్రతిష్ట ప్రజ్ఞ్రహ్మా మహావాక్యం ప్రజ్ఞానంలో మహానది మహావాక్యం ఈ పైన చెప్పిన సర్వము కూడా సర్వంతా ప్రజ్ఞానేత్రం నేత్రం అంటే అర్థం కదా నీ ప్రాపణే అనే ధాతువు నుంచి వచ్చింది నేత్ర నేత్రాన్నది ప్రత్యయం కసరా ఇంతకు ముందు త్రిందన్న ఇప్పుడు కరరాన్న కాపెట్టాలి ఎందుకంటే అర్థంతో పక్కితం కాబెడితే అంతమునండి వస్తుంది కాబట్టకపోతే ముందు వేయాలా రెండు కాబట్టేస్తే కంటల్లో పడుతుంది కిత్ అవుతుంది కనుక ప్రాపడే నీ ప్రాపణ ఇప్పుడు ఆ నీ ప్రాపణని బాగా రాశారు రానందగిరి ప్రజ్ఞానేత్రం కన్ను కాదండి ఎరుక ఇప్పుడు కొండ ఉంది కొండ ఉంది అని మీకు ఎలా సిద్ధించింది ఎరుకను బట్టి సిద్ధించింది ఎరుక లేకపోతే కొండ ఉంది అని సిద్ధించదు వేదాంతుల ఒక విలక్షణమైన ప్రక్రియ వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ ఏమిటంటే సర్వము జ్ఞానము చేతను సిద్ధించను జ్ఞానం లేనిదే ఏది సిద్ధించదు ఇప్పుడు ఇది చెట్టు అని చెట్టు చెప్పినా నువ్వు చెప్పావా చెట్టు చెప్పిందా పో చెప్పలేదు ఎవరు చెప్పారు నువ్వు చెప్పావు నువ్వు తెలిసి చెప్పేవా తెలియకుండా చెప్పేవా తెలిసి చెప్పావు కాబట్టి మీద ఆధారపడి ఉంటుంది ఇది చెట్టు అనే మాట కాబట్టి చెట్టును చెట్టు చేసేది ప్రజ్ఞ ఎరుక కాబట్టి చెట్టునకు సత్ అంటే ఉండుతను పొండింపజేసేది ఏమిటి ప్రజ్ఞ కాబట్టి ప్రజ్ఞయా నీయతే ప్రజ్ఞానేతం ఏటత్ ప్రజ్ఞయా నీయతే ప్రజ్ఞ చేతను పొండింపబడుతున్నది క్యా సప్త ఉనికి ప్రకాశము సతుచితు ప్రకాశము కూడా ప్రజ్ఞ వల్లే ప్రకాశిస్తోంది ప్రకాశిస్తోంది కాబట్టి ఉంటోంది కాబట్టి ప్రకాశము ఉండుట అనే రెండింటిని ఈ సర్వము ప్రజ్ఞ నుంచి పొందుతున్నాయి కనుక అంటే దాన్ని రివర్స్లో చెప్పండి ఈ సర్వమునకు సత్తను ప్రకాశమును ప్రజ్ఞయే పొందింపజేస్తోంది కనుక ఈ సర్వము ప్రజ్ఞయే నేత్రముగా గలది ప్రజ్ఞానేత్రం తరువాత అంటే అర్థమేటో తెలుసిన ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే పుట్టింది ప్రజ్ఞ నుంచి పుట్టింది ఎరుక నుంచి పుట్టింది నిలిచి ఉన్నప్పుడు ఎరుక నన్ను నిలిచి ఉంటుంది మళ్ళీ కలిసిపోతే ఎరుకలోనే కలిసిపోతుంది ప్రజ్ఞాప్రతిష్ఠ అని తర్వాత వస్తుంది ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే స్థితి కాదు నేత్రం అంటే ప్రజ్ఞ నుంచి పుట్టింది ప్రజ్ఞ చేత పుట్టింపజేయబడింది అది సృష్టి ప్రజ్ఞానే ప్రతిష్ఠితం స్థితి ప్రజ్ఞాప్రతిష్ట అనుంది కదా అది ప్రళయం ప్రజ్ఞ నుంచి పుట్టి ప్రజ్ఞయను నిలిచి ప్రజ్ఞలో కలిసిపోతుంది సర్వము లోక ప్రజ్ఞానేత్ర ఇప్పుడు జనులు దేని చేత ఇటునటు తీసుకు వెళ్ళబడుతున్నారు తెలివి చేత తెలి చేత లోక ప్రజ్ఞయే ఇటునటు తీసుకు వెళ్ళేటువంటి ప్రిన్సిపల్ తత్వము అంటే జనులకు కూడా సత్త సత్తను ప్రకాశమును అనుగ్రహించేది ప్రజ్ఞయే అలా కూడా చెప్పచ్చు ప్రజ్ఞయే నేత్రముగా కలది లోకము మనుష్యులు సర్వము కూడా ప్రజ్ఞయే నేత్రముగా కలది అది రిపీట్ అయింది సర్వం ప్రజ్ఞానేత్రం లోకప్రజ్ఞానేత్ర ప్రజ్ఞాప్రతిష్ట అది మళ్ళీ ప్రజ్ఞయల్లే విలీనమైపోతుంది ఆ ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఇంతకు ముందు చెప్పిన ప్రజ్ఞ కాదు ఆ ప్రజ్ఞ లేదు అది కఠినమైన సంగతులను చురుకుగా తెలుసుకునేటువంటి చురుకుదనము తెలివి చురుకుదనము అది ప్రజ్ఞ ఈ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ కాదు శుద్ధ సాక్షి చైతన్యం ఇది ఇంకొక ఏర్పడ హేర్పడు ప్రజ్ఞానం ప్రజ్ఞయే ప్రజ్ఞానమైనది ఆ ప్రజ్ఞానమే అంటే ఆ పరమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది మహావాక్యం ప్రజ్ఞానం అంటే జీవులు ఎందు ఉంటుంది అది జీవేశ్వరులకు ప్రజ్ఞానం జీవ జీవశమును జీవతత్వమును బోధించేది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సర్వజగత్తునకు మూల కారణం బ్రహ్మ ఈ ప్రజ్ఞానమే ఆ బ్రహ్మ అని జీవేశ్వరుల యొక్క అభేదాన్ని లేక జీవబ్రహ్మ అభేదం అని చెప్పే వచనము సమానాధికరణించేది వచ్చింది అభేదము కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యము సరే సర్వం తత్ అశేషత ప్రజ్ఞానేత్రం తత్ సర్వం సర్వం అంటే అశేషత ఇంకేం మిగల్చకుండగా అంతా కూడా ప్రజ్ఞానేత్రం అని మనం అనొచ్చు ఆ ప్రజ్ఞానేత్రం అంటే ఏమిటి అసలు ముందు ప్రజ్ఞ అంటే ప్రజ్ఞప్తి ప్రజ్ఞప్తి సత్య బ్రహ్మైవ ఈ ప్రజ్ఞను మీరు ఇంతకు ముందు అంతఃస్కరణ వృత్తులలో చెప్పిన ప్రజ్ఞతో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ ప్రజ్ఞ ఇది ప్రజ్ఞప్తి ఆ ప్రజ్ఞే అంటే అంతఃస్కరణ వృత్తులన్నిటికీ మూలమునందుండే శుద్ధమైన ఎరుక ఏది అది ప్రజ్ఞప్తి అది ప్రజ్ఞ ఇది అంతఃకరణ వృత్తి కాద ఇది శుద్ధ పరబ్రహ్మ మాత్రమే తచ్చ బ్రహ్మ ఇవ ఇంకా నేత్రం నీయతే అనేది నేత్రం దీని చేత పొందింపజేయబడును అనే అనే వ్యుత్పత్తిని బట్టి దీని కరణం వ్యుత్పత్తి అంట నేత్రం అయింది దీని చేత పొందింపే అనైన క్రియతే ఇది కరణం అనేన నీయతే ఇది నేత్రం కరణ వ్యుత్పత్తి అంటే తృతీయాభివృక్తి రావాలి కర్మ ని ప్రయోగం కావాలి అప్పుడు కరణ వ్యుత్పత్తి సో కాబట్టి అటువంటి కరణ చేత దీనికి నే ఇది నేత్రమైనది అంటే ఈ సకల జగత్తు కూడా దీనికే పొందింపజేయబడుతున్నది ఏమిటి పొందింపజేయబడుతుంది సత్త ప్రకాశం ఆ రెండు కూడా ఇప్పుడు అయం ఘట అన్నప్పుడు ఘట అస్థి ఘట అస్థి అంటే ఘట జ్ఞాయతే కూడా అవ్వాలి ఘట జ్ఞాయతే లేకుండా ఘట అస్థి లేదు ఘట జ్ఞాయితే అంటే జ్ఞాన ప్రకాశం దాని మీద పడింది దాన్ని బట్టి అస్థి వచ్చింది ఈ జ్ఞాన ఎక్కడి నుంచి వచ్చింది అంతఃకరణ వృత్తి నుంచి వచ్చింది ఆ అంతస్కరణ వృత్తిలోకి ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి పరమాత్మ చైతన్యం నుండి అంతఃకరణవృత్తి కర్ణు మాత ద్వారా అయ అది అయ ప్రకాశతే దానికి సత్తాప్రకాశములు పొందింపబడుతున్నది అంచేత ఆ ప్రజ్ఞకి నేత్రం అంతే ప్రజ్ఞానే తదిదం ప్రజ్ఞానేత్రం ఎటపటాదులకు ప్రజ్ఞాద్ధైతన్యము నేత్రం సత్తా ప్రకాశములను పొందింపజేసేదో తట్టి ఇదం ఈ శుద్ధ చైతన్యము ప్రజ్ఞానేత్రం అనబడును అదే ఇంకా ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానే బ్రహ్మణి ఉత్పత్తి స్థితి లయకాలేషు ప్రతిష్ఠితం ఇక్కడ మూడింటినీ ఒకే చోటు పెట్టారు హాషికారు మీరు మూడింటిని వేరు వేరు కట్టచ్చు ప్రజ్ఞానేత్రం అంటే ఉత్పత్తి అని ప్రతి ప్రజ్ఞానే ప్రతిష్ఠితం అంటే స్థితని ప్రజ్ఞాప్రతిష్ట అంటే లయమని పెట్టచ్చు ఎందుకీ పాటలన్నీ ప్రజ్ఞానేత్రం చెప్పడం అయింది కదా ప్రజ్ఞానే ప్రతిష్ఠితంలో మీరు ఉత్పత్తి స్థితి లేము మూడింటినీ అక్కడే పెట్టండి అలా కూడా చేయొచ్చు ఈ శుద్ధ చైతన్యం నుండే సర్వము పుట్టి ఉండి మనుగడను సాగించి ఉండి అంటే తర్వాత విలయమగుతున్నది ఈ ఎరుకైంది మీరు నిద్రపోయారు అన్నీ అమయే విలయమైపోయాయి ఆ ఎరుకలు నిద్ర లేచారు అన్నీ ఆ ఎరుకలోకి పుట్టుకొచ్చాయి జాగ్రత్తలు వస్తుంటా కూడా ఆ ఎరుక చేతనే కాబట్టి సకల జగత్తునకు సృష్టిస్థితిలయ కారణము ఆ శుద్ధ చైతన్యం మాత్రమే అది ఏ ప్రతిష్ట అది ఆశ్రయం ప్రజ్ఞాశ్రయమిర్థ్ ప్రజ్ఞాశ్రయమంటే ప్రజ్ఞయే ఆశ్రయముగా గలది బహుమీ సకల జగత్తు ప్రజ్ఞయే అంటే శుద్ధ చైతన్యమే ఆశ్రయముగా గలది తర్వాత ప్రజ్ఞానేత్రోలక పూర్వవత్వ ఇప్పుడు ప్రజ్ఞానేత్రం సర్వం అని చెప్పి మళ్ళీ ప్రజ్ఞానేత్రో లోక అంటే మళ్ళీ ఈ నేత్ర సిద్ధాన్ని అక్కడ నపంసలింగం అక్కడ పుల్లింగం తేడా ఏముంటుందండి అదే ఇది అంటే మనుష్య అంటే సకల జగత్తుకి ఈ ప్రజ్ఞయే నేత్రము ఈ మనిషి కూడా ప్రజ్ఞయే నేత్రం మనిషిని ప్రత్యేకించి చెప్తూ ఉంటారు అలాగా అంచేతనే ఆయన ప్రజ్ఞాచక్షుర్వా సర్వేవలోకర్వా ఇంకోలా చెప్పమన్నారు మీకు నేత్రం ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా ఇంకోలా చెప్పమన్నారు ఇంతకుముందు ఏం చెప్పాం నీయతే అనైనా దేని చేతనైతే సత్తాప్రకాశములు పొండింపబడుతున్నావు అని చెప్పాం పొంద అంత కష్టపడకండి ఆ మాటకి ఇంకోసారి వచ్చింది ఇంకో అర్థం చెప్పండి ఇంకో అర్థం ఏమిటి చూపు నేత్రం కన్ను కదా చూపు అర్థం చెప్పేయండి ఇక్కడ ఎందుకంటే అలా చెప్పచ్చు ఇక్కడ అక్కడ కూరదు అలా చెప్పడం అక్కడ కన్ను ఏముందండి సర్వం ఉంటే కన్ను మాట ఏముంది లోక అంటే మనిషి ఇదిగో కన్ను ఉంది కాబట్టి వీడికి కన్ను ఉంది సర్వేవ లోక సకల మానవులు కన్ను గలవారు చూపు గలవారు చూపంటే ఏంటి చూపంటే గోళకముల వీ అమ్మాయిలు బ్రష్ట్ నల్లగా రంగులు వేసుకున్నారు అదే చూపంటాయి అదిగా కొని రెటైనాయా చూపు అంటే అది కాదు అంటే బ్రెయిన్లో చూపు చోట ఒకటి ఉంటుంది అదే చూపు అది కాదు మనస్సు ఎక్కడ ఉంటుంది అదే చూపు అది కాదు ఆ మనస్సులో ప్రతిఫలించే శుద్ధ చైతన్యమే దీన్ని అంటేనే నడిపిస్తోంది చూపు ఆ శుద్ధ చైతన్యమే చక్షుషష్ కాబట్టి నేను దేవుణ్ణి చూశాను ఎక్కడ చూసా ఎదుర్కొండా చూశాను ఎదుర్కొండా చూడలేదు ఆ చూపు వెనక్కలు ఉన్నాడు దేవుడు ఎదుర్కొండగా దేవుడు కాదు చూపు వెనకాల దేవుడు ఉంటే అంతటా ఉన్నాడు చూపు వెనక్కాలు లేకపోతే ఇక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడో అని కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది అది పరిస్థితి ఇక ప్రజ్ఞాప్రతిష్టానండి కదా ప్రజ్ఞాప్రతిష్ట సర్వస్య జగత సకల జగత్తునకు ప్రతిష్ట ప్రతిష్ట అంటే అర్థం ఏంటో తెలిసిన ప్రతిష్టతి అస్మిన్ ఇది ప్రతిష్ట దీని ఎందు స్థిరముగా ఉన్నది దాన్ని బట్టి ప్రతిష్ట వస్తుంది స్వామీజీ కుర్చీ ఎందు స్థిరంగా కూర్చొని ఉన్నాడు కాబట్టి ప్రతిష్ట ఏమిటి నాకు ఇప్పుడు కూర్చీ అలా రోజంతా కూర్చుంటే షుగర్ వస్తుంది అలా కూర్చోకూడదు కాబట్టి ఈ సకల జగత్తుకి ప్రతిష్ట ఏమిటి అంటే పౌరాణికులు ఏం చెప్పారంటే తాబేలు ప్రతిష్ట అని చెప్పారు తాబేలు వీపు ప్రతిష్ట అని చెప్పారు ఇంకో పౌరాణికుడు అన్నాడు తాబేలు వీపు కాదు పాము పడగల ప్రతిష్ట అని ఇంకోటి చెప్పారు ఓకే స్టీఫెన్ హాకింగ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు ఈ జగత్తునకు ప్రతిష్ట గ్రావిటీ అని చెప్పాలని ఆయన పాపం చెప్పుకున్నాను వస్తున్నాడు జనరల్ లెక్చరు దాంట్లో ఒక అమ్మగారు కూడా ఫస్ట్ రోల్నే కూర్చుని ఉన్నారు ఆవిడ ఏమయా నువ్వు ఉపన్యాసంలో ప్రతిష్ఠ అంటున్నావు కదా నీకు తెలీదా ప్రతిష్ఠ ఏటో అని ఇంకా చెప్పకుండా చెప్తున్నాను కదా నేను చెప్తా అభివృద్ధి అంటే చెప్పండి తాదేది అని చెప్పింది తాబేలు ప్రతిష్ట అని చెప్పింది అంటే ఈయన ఈయన పాపం వెటమోహం విని ఊరుకోవచ్చు కదా ఆ తాబేలు దేని మీద ఉందని అడిగారు దానికి ప్రతిష్ట అంటే ఆవిడ చెప్పింది ఆవిడ ఏం చెప్పిందండి ఇంత మాత్రం కూడా తెలీదా ఆల్ ది వే డౌన్ తాబేళ్లే ఉన్నాయి అని చెప్పింది మరి ఆ డౌన్లో ప్రతిష్ట అడగద్దు మళ్ళా కల్పనలు పౌరాణికులు ఇలా చెప్తారు ఇక్కడ చూడండి సమాధానంగా ఎలా ఉండదు ఈ సకల లోకానికి ప్రతిష్ట ఏమిటి నువ్వు ఎందుకని నువ్వు నిద్ర లేవటముందు ఉన్నాయి సకల లోకము లేదు నిద్ర లేచాక వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నిద్ర లేచాక నీ లోపల నుంచి వచ్చి ప్రజ్ఞ ప్రతిష్ట చంద్రబాబు నా చూడున్నది సకల జగత్తునకు ఆశ్చర్యము ఆ ప్రజ్ఞయే తస్మాత్ ప్రజ్ఞానం బ్రహ్మ కాబట్టి ఆ ఎరుకయే బ్రహ్మ పరమాత్మ ఒక మహాత్ముడి ఒక ఆయన వెళ్ళి ఆ పరమాత్మను చూడాలని నా కోరికగా ఉంది చూపించాలి చూపించమంటే ఈ పరమాత్మని చూడాలనే కోరిక ఎక్కడ ఎక్కడి నుంచి పుట్టిందో వెతుక్కో అక్కడే పరమాత్మ ఉన్నాడు అని చెప్పేది ఆయన అది ఒక అర్థం ఇంకో మహాత్ముడు ఒక ఆయన ఉండేవారు ఉడియాబాబాజీ మహారాజుని ఒక ఆయన ఉండేవారు ఒక ఆయన వెళ్ళి మహారాజ్ నాకు దేవుణ్ణి చూపించండి అని కోరితే ఆయన ఇంకా భిక్షటమైంది సత్సంగంలోకి వచ్చి అడిగాడు సరే ఆయన ఏమీ రిప్లై ఇవ్వలేదు ఈ సత్సంగం పూర్తి అయిపోయింది వీళ్ళందరూ వెళ్ళిపోయారు అతను ప్రశ్నకి సమాధానం రాలేదు కదా పట్టుదలగా అక్కడే కూర్చొని మహారాజు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి ఎవడో భిక్ష అక్కడ క్యారేజ్ పెట్టే రోజు తినేసి బయటకు వచ్చి చేతులు వీడు అక్కడే కూర్చుని ఉన్నాడు సరే చూశారు ఆయన ఏదో పుస్తకం చదువుకున్నారు అయింది ఆయన ఇంకా అక్కడే కూర్చున్నాడు ప్రశ్నకి సమాధానం రావద్దా ఆయన వెళ్ళిపోతుంది ఇక్కడ మొన్నడు పొద్దున్న లేచారు ఐదింటికి లేవనాల లేదు ఎప్పుడు కూర్చున్నాడు ఎలా దేవుణ్ణి చూడాలన్నా ఇంకా అలాగే కూర్చుని ఉన్నావు రా అన్నారు ఆయన బయటకు వెళ్ళేప్పుడు ఓ కట్టె పట్టుకుని వెళ్ళే అలవాటు ఉంది ఆ కట్టె పట్టుకులు రాలాతో పాటు చూపిస్తానని అన్నారు ఆయన ఆశ్రమంలోకి వస్తుంటే అక్కడ అశ్వత్వ వృక్షం ఉంటుంది అంటే రావి చెట్టు ఉంది నేను చూశాను రావి చెట్టుని ఇది ఏమిటి రాదు గారు అంటే రావి చెట్టు అన్నారు నువ్వు భగవద్గీత చదివేలా చదివాను వాడు చదివాడు ఆ సంగతి ఆయనకి తెలుసు మరి భగవద్గీతలో ఏం చెప్పారు అంటే అశ్వత్థ సర్వప్రక్షాణ పొందుతారా మరి దేవుడే గారిది మరి నా రూమ్లోకి వచ్చే నా సత్సంగానికి వచ్చే ముందు దీన్ని చూసే వచ్చేవా చూసే వచ్చే మళ్ళీ చూడండి విడిగా అలా లాత్రి నాలుగు దెబ్బలు కొట్టారు అంటే ఇప్పుడు కనపడ్డాడు ప్రజ్ఞానం బ్రహ్మ ఈ దేవుడు కలవాడు ఎక్కడ దొరుకుతాడు దేవుడు నాలుగు చంపకాయలు కొడితే దెబ్బ తెలిసిందా తెలిసిందే ఎలా తెలిసింది ప్రజ్ఞానం వాళ్ళకి తెలిసి అదే బృహ్మత్వం ఒక అని చెప్పాలి ఓకే ఇది ఈవేళ అవదు దీన్ని రేపు పూర్తి చేశాం